ఈ పాట విన్నప్పుడల్లా గేయ రచయిత రాయపురల్ సుబ్బారావు గారు గుర్తుకొస్తారు రాయపురల్ వారి కవితలన్నీ తెలుగుతూ ఉంటాయి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది సంవత్సరంలో తెలుగు భాష శాఖను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆ శాఖకు అధ్యక్షుడిగా ఇరవై పనిచేశారు సజీవ స్వరాల కార్యక్రమంలో రాయపురాల సుబ్బారావు గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం వింటారు పరిచయం చేస్తున్న ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి వెంకట రామానుజరావు గారు నా గురించి తెలుసుకోవలసిన విషయాలు అంతగా లేవు విద్యాభ్యాసం అను గురించి మాత్రం కొంచెం చెప్పగలడం నా తండ్రి వంశ వేదాధ్యయనం చేసిన వారు చాలా మంది సోమయాజులు సారస్వత పండితులు మొట్టమొదట ఆరో సమన్ను కావ్యాలు చెప్పారు నైతిధ్యం మూడవసారి కాబోలు జాత్య నిరంభత మూల అనేపద్యం సర్వ మదన్యాలం ప్రతి కల్పనా వేద స్వదీయ సోమేత రకాంతంకా శ్లోకాల పాఠం అయింది మొదటి దానిలో సత్ప్రాప్తి రసన్నది అది ఆ తశబ్దానికి దుఃఖ పరిచ్ఛోదకమైన లక్షడం వల్ల బ్రహ్మప్రాప్తి అని చెప్పాడు గురువుడు రాసుకున్నాం మేము ముగ్గురు సతీర్థులు ఏమీ బోధక పడ్డది కాదు మేము ముగ్గురు ఏదో చర్చించుకున్నాము చెరువు దగ్గర ఆ సంకేతం ఏమిటంటే పెళ్లి కోసం ఎవరైనా ఒకరిని ఏరుకొని వారు మగలు తాకపోతే ప్రాణాల తీసుకుంటే వారందరికీ బ్రహ్మ ప్రాప్తి అవుతుందా సందేహం ఇది విద్యార్థులలో చర్చించుకున్నాము అది ఎవరో గురువులతో చెప్పారు రెండవ శ్లోకంలో మదన్యదారం అనే దాన్ని విగ్రహం చెప్పమన్నారు నేను అన్నాను నేను చేసిన ఇతర దానం ఏదో దానిని గురించి నీవు చేసిన కల్పనలో నిలిచిపోయింది అని స్పష్టమైన అర్థం చెప్పాను అలా కాదు నన్ను అన్యులకు కన్యాదానం చేయడం అనే నీ విషయమై వేదంగానే చూడది అని అర్థం చెప్పమన్నాడు చూడుకున్నాం విద్యార్థులను చదువుకోటం కూటంలో ఏదో చర్చిస్తుండేవాళ్ళం శ్రీహర్సుడు అన్ని ఇలాగే చేకీలు పెడతాడు ప్రాణాయామంలాగా ఇటు నుంచి అడిపిస్తాడు ఇది కూడా పోయి వెనక్కి చెప్తాడు వారి కోపం వచ్చింది ఇక నీ పాఠానికి రావద్దు ఇవు ఇటు శ్రీహర్షుణ్ణి అటు మల్లినాథుణ్ణి అధిక్షేపించావు భవి నీకు ఇంక విద్యాభ్యాసం తలదు లేదండి నా అపరాధమే లేదు అన్నాను వారేదే ముఖం తిప్పుకున్నారు మా రాయప్పుడు వారొకరు ఏ పేసయ్యే రాకాలేదో చేరారు అది చూచి నన్ను కూడా ఇంగ్లీష్ లో దించారు మెట్రికులేషన్ పేసైనాను దరఖాస్తులు ఎక్కడెక్కడికో పంపించాను ఎవరు ఎవరూ జవాబు ఇవ్వలేదు కానీ వచ్చారు పరీక్ష జరిగింది పిల్లలకు ఇరవై ఐదు రూపాయలు స్కాలర్షిప్ ఎప్పటి రెండవ సంవత్సరం సగం జరిగింది మొసటి రాత ఉన్నది ఏం చేయడవో వదిలిపెట్టి మద్రాసు వెళ్ళారు మీ కుటుంబంలో మిమ్మల్ని ప్రభావితులం చేసిన వారు ఎవరు మీ సాహితీ జీవనానికి వారి వల్ల కలిగిన ప్రోద్బలం ఎటువంటిది మీరు కవిత్వం ఎప్పుడు ప్రారంభించినారు మంచి ప్రశ్నండి చిన్నతనంలోనే మా పిన్ని ప్రభావం వేగి అన్నంలో వెళ్ళలాగా కలిసిపోయింది ఆమె సమర్పాకు లాగా పలసలు మలిసి ఆమె తండ్రి వద్ద కాళిదాస ప్రేయం చదువుకుండేవారు నిరంతరంగా ఉండేవారు వంద రోజుల దగ్గర అరితేరారు ఆ శుభ పాండిత్యం ఆమెకు ఎంతగా తగిలిందంటే అది చెప్పడానికి వీలు లేదు రఘువంశంలో అధమాముడు అథవామ భాగ్య ప్లవా అని రెండు శ్లోకాలు ఉండేవి అవి జరిగేటప్పుడు పాదారం తలబడేది అరే అలా కాదు రాలేదు ఆశ్చర్యం వేసేది మా ఆమె నాకు శిచి రుచి వినయ విషయ వివేకము నా మనస్సుకు వాక్కు కాయనే కూడా అంటిదేమో బాగా అంటింది ఆమె కోరిక మీద భగోవింద శ్లోకాలు తెలియించాను అదే నా తొలుకవిత్వం అనేది నా నమ్మకం వ్రాసిన పద్యాలు చదివి వినిపించేవాళ్ళని ఒక మారు దానిమ్మ పువ్వు వంటి తరుణి పెదవుల మీద ముద్దులు చాలు మూత గట్ట అనే పద్యపాతం వినిపించాను అరే పెదవులను వెనుకునేది నవ్వులు కాని ముద్దులు కాదురా అన్నది అది మార్చి మల్లె పురుగులను దిద్దుకున్నారు ఎందుకు చెప్పారంటే ఆమె విధేసిన అభిరుచి యొక్క శుద్ధి అలా ఉండేది ఆమె మాట్లాడుతుంటే మెల్లగా మాట్లాడేది ఏవో స్థానికులు లోకొక్కులు న్యాయాలు ధర్మాలు ఎన్నో వచ్చేది అది విన్నాను ఆమె ఒక విచిత్రమైన మనిషి పవిత్రమైన మనిషి కూడా నా ఆమె నాకు భగవతులే ఆరాధురాలింది తరువాత బిజ్యరాలు గోపాలకృష్ణయ్య గారు బాపట్లో బంధువులకు ఇంటికి వచ్చేవాడు ఒకనాడు నా పద్యాలే వినిపించాను వీలు విచ్చి విన్నారు అలా కాదో నేను చెప్పినట్లు తీవిత్వం రాయి అన్నాడు అని పోతుండగా పద్యం ఏదైనా నీ కూర్చున్నా అని అడిగాడు కూర్చున్నా అన్నాను చదవారు వల్లనేవాడు పద్మనయనములవాడు అనేది చదివాను అప్పుడు చూసి రే ఆ పద్యమే అంటే ఆ ప్రాసతోనే ఆ వృత్తంలోనే నీవు ఒక పద్యం రాసి నాకు చూపించు తర్వాత నీవు పద్యాలు రాసేది నేంది పేరుస్తా నేను అన్నాడు తర్వాత మన రిమార్క్ ఏమిటి అంటే రే ద్యంలో అభ్యాసం చేసేటప్పుడు మాటలన్నీ పువ్వులు వరుకోవాలి వాటిని అల్లేటప్పుడు రేకులు ఊరినవి ఉండరాదు ఉండరాదు బిగురాల గోపాలకృష్ణయ్య గారు అది జల్లించే పూలులాగా ఉండాలరా అని వివరించేవారు ఇవన్నీ నా మనసు పట్టక పట్టకపోలేదు తర్వాత అప్పుడప్పుడే సంజ్యా ఊరు సంగీతంలో రద్వాంసుడేవి వచ్చిన వాళ్ళు ఆ శ్రామసు అయ్యారని ఒక ఆయన ఉండేవాడు చుట్టి పాడమన్నాడు ఆయన జగమేరే పరమాత్మీతో అనే కీర్తన పాడారు అది పరవశుడైపోయినాడు ఆయన నేను కూడా ఏదో భావోన్మాదు ఆ ప్రభావం నాలో అర్హమై ఒక పద్యం లాగా బయటికి తేలింది అదే ఈహిత ఇంపుగా పాడేరు అని పద్యం పెంట్ అయింది కాలి కలుచు కూనా కలిపాను పూజ్యుడు బ్రహ్మనంద్రస్వాముల వారు బాబట్లలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు వారు ఒకనాడు వాత్సల్యంతో అయాచితంగా పోతున్న నన్ను తిరిగి సరే చూసు అని ఏదో నాకు ఒక ఉపదేశం ఇచ్చారు అది రాజా మనసైన చాలా ప్రభావం ఇచ్చిందని నేను దాంట్లో కళ్యాణవంతులు లేని భావిస్తాను విశ్లేషిస్తాను ఆయన ఎప్పుడు స్మరిస్తాను మీరు మద్రాసులో కొంతకాలం ఉన్నారు కదా అప్పటి మీ అనుభవాలు రచనా వ్యాప్తంగా ఏమిటి రుణకంకణం ఎప్పుడు రాసినారు కొంచెం చెప్పండి నేను పంతొమ్మిది సంవత్సరం నేను పంతొమ్మిది వందల సంవత్సరం డిసెంబర్ వరకు మద్రాసులో ఉన్నాను ఆ మూడేళ్లు ముఖ్యమైనవి నా జీవితంలో కొంచెం చెప్పగా చేరదు ఆ రోజుల్లో జతూరు ప్రభాసర శాస్త్రి గారు పంచినారాయణ శాస్త్రి గారు కొమరరాజు లక్ష్మణరావు గారు వీరందరూ అక్కడ ఉండేవారు విజ్ఞాన కేంద్రిక ఆ మండలి బిల్లలు ఎదురు తర్వాత యువకులలో కురివెల్లి సీతారామయ్య గారు బసవరాజు అప్పారావు విద్యార్థులు కోతరాజు నరసింహారు ఎన్సిన్సీ కాలేజీలో ఫిలాసి ప్రొఫెసర్గా ఉండేవారు వారు నాకు కొంత ఉపకారం చేశారు ఇంతలోనే ఉమాకాంత పండితులు పల్నాటి వేరే చెప్తా ప్రకటించి ప్రెసిడెన్సీ కాలేజీలు తెలుగు పీఠం అధిష్టించారు పీఠాబురం రాజా గారి ఔల్యం వెళ్లిపోతున్నది ఆంధ్ర వాల్మీకం ప్రకాశించింది ప్రపంచ సాహిత్య బహుమానాలు దొరికింది దశ దిశల లోన్నది ఆ ఉన్నతాధికారానికి మద్రాసులో వచ్చిన సమయం అది ఇది నా ఉండగా ఇంతలోనే శృంగార కావ్యమాలలో చాలా శశాంకము సంక్రంధము రాధిక అస్వాంతులము ఇంగ్లీష్ గ్రంథాలు ఆయన ఉపన్యాసాలు అప్పుడు నేను విజ్ఞాన సర్వస్వంలో లక్ష్మణరావు గారి సబ్ ఎడిగా ఉండేవాళ్ళే కవిత్వం చెప్పి చెప్పానికి ఉపలాటం చాలా ఉండేది ఒకనాడు గట్టిగా పచ్చి జరిగి కాలం చూశాను ఓ కంకణ రూపంలో అల్లాను అదే తృణ కంకణం వేదం వాలే బూతస్పతి ప్రెస్ లో అత్త అయింది ఆ మహాపండిత రసమూర్తి దీవెనలతో భాషాభీసిచ్చింది కావాల ఖరీదు బూలంగా అవ మూలంగా మూడు ఆవర్తాలు ఒక సంవత్సరంలో అచ్చబడ్డది వెంట వెంటనే ఆ ఉత్సాహ దిక్కు తర్వాత మూడు కాలయాలు రాశాను రుణకంకి మీద కృష్ణా ఆరు కాలముల సమీక్ష వెలువడింది కూర్చో చట్టకమల తిరుగుకోట మేహలత కురకుమారం మూడు రాశాను ఆ రాసిన తర్వాత నేను శాంత్రి గతానికి వెళ్ళాను గాని శాంతికి వెళ్లి వచ్చి ఈ కార్యాలనలో వ్రాయలేదు ఈ ప్రమాదం దిద్దుకుంటే చాలా మంచిది తులుకంఠం రామలింగారెడ్డి గారిని చాలా ఆకర్షించింది మీరు అష్టావధాన శతావధానాలు చేసినట్టు విన్నాను ఆ వివరాలు ఉదాహరణ మీరు చెప్తే వినవలనన్నది సరదీయండి అవారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నాకు మేనమా వరుస ఆయన పాఠం బాగా చెప్పేవారు నేను ఉత్పదామచరితో ప్రారంభించాను వారు అవధానాల సంచారం మీద బయలుదేరుతూ వెంట తీసుకుపోయినారు నెల్లూరు కాబలిలో నెల్లూరులో అవధానాలు జరిగినాయి నెల్లూరులో ఆశ సభ కూడా జరిగింది అక్కడి నుంచి గుత్తిరెడ్డి పాలన వెళ్లాం అది సంక్రాంతి రోజులు కొట్టాభిరమిరెడ్డి గారు పరసకృతితో కూర్చున్నారు వారి దర్శనం కాగానే శాస్త్రి గారు సంస్కృతంలోను తెలుగులోను కొన్ని పద్యాలు చెప్పారు నేను మూడు నాలుగు పద్యాలు వ్రాసుకొని జరిగాను కొంత సంభాషణ జరిగింది కసలోకి డైతే అని పంపించాడు సాయంత్రం ఆశ విత్త సభ జరిగింది పదవును సంతోషించ మనిషిక విత్తం అందరికి వేడుగ్గా ఉంటుంది పెంచారు అని రెడ్డి గారు అన్నారు పట్టాభిరామరెడ్డి ఆ కంఠంలో ఒక గంభీర ధ్వని ఆధికారం తీక్ష వినిపించింది కాని అనునయం మన నాయ కనిపించలేదు ఒక వెళ్ళ వారేంట మహా బసోపేతమైన భోజనం ఎత్తైన మంత్రాల మీద ఆతిథ్యం విందులాగా కనిపించింది నెల్లూరు పెరుగు రుసులు ఇప్పుడు సాయంత్రం ద్రౌపది చెప్పండి అని అన్నాడు శాస్త్రి ఆరంభంలో చాలా పద్యాలు చెప్పారు సంస్కృతంలో తెలుగులో తరువాత కథకు వచ్చాము వస్తాపహరణం పుట్టలోని పాముల వరే బయటికి వచ్చినది అని నేను ఉత్సాహపరవశంగా కొన్ని పద్యాలు మొదలు పెట్టాను ఆ పద్యాలన్నీ శార్దూరాలు మతేహాలు కావడం మా మహాగారికి కొంచెం సంతటం అనిపించింది పట్టాభిరామరెడ్డి గారు నూట రూపాయలు నూతన వస్తువులు ఇచ్చి సత్కరించారు మరునాడు రెడ్డి గారు నన్ను కూసి నిన్న మీరు పద్యానికి కథకు ఏమీ సంబంధం లేదు అన్నారే ఆ కలపడుకున్న కుల్లి మీద పద్యాలు చెప్తాయా చెప్పగలరా అన్నారు అవును వెళ్ళి కవిత్వానికి కథకు అంత సంబంధం లేదు కవిత్వం ఒక కళ అయింది మనసుకు ఏదైనా మనకు ఏదైనా పనులు ఇస్తే దాని చర్మము తీసి పారేస్తాం ఆ ఓపులు గుగ్గుస్తాం చివరకు ఆ ఓపల ఉన్న విత్తును ఒక పారేస్తాం ఆ విత్తు వంటిది కదా అంటే నవ్వి అయితే ఆ పులి స్టాక్ చెప్పండి అన్నారు పూల Shishwudukandu Anajjheyanamun Ponara meccatatutum Ponara meccatatutum Ponara meccatatutum Shishwudukandu Anajjheyanamun Ponara meccatatutum Muralangangang Anjilanjititc Nenu Shrepohoh Mabohoh Varintah Shadalum భిక్ష కంగణోద్యాపనల్ ఏ లోలాక్ష పాత్రి అత అంటే సరీ తర్వాత రెండో మూడో కళనాటి కవి రాయప్రోలు సుబ్బారావు గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం విన్నరూ పరిచయం వారు ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి వెంకట గారు